ముప్పై ఒకటి పన్నెండు గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడకు పాంధుడకుడు ఆశ్రమానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆ వెనుక సత్రాభోజనం మఠానిగ్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ ఉన్నాడు వెళ్లబోయే ముందు ఒకనాడు భగవాన్ని సమీపించి జంకుతూ స్వామి ఇక్కడ కూర్చున్న వీరంతా భగవాను ఏదో అడగటం తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది కాని ఏమడిగేందుకు ఏమీ తెలియదే ఇంకా తరించేది అన్నాడు దీనంగా భగవాన్ సాదరంగా చూచి మీకు ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది అన్నార నవ్వుతూ ఇక్కడికి వచ్చిన వెనుక వీరంతా అడిగే ప్రశ్నలు భగవాన్ సెలవించే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడతడు ఆ ఇంకేమీ మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు గదా అదే చాలునే ఇంకేం కావాలి అన్నారు భగవాన్ అంత మాత్రాన తరించేదెట్లా స్వామి అన్నాడు ఆ పృచ్ఛకుడు ఎట్లాగేమి ఏమి తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు గదా ఆ తెలుసుకునే వాడెవడని చూస్తే తీరిపోతుంది అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది అంతకంటే ఏమీ తెలియదే ఎట్లాగా తరించడం అన్న తెలివి గలగటం ఎంతో మేలుగదండి అన్నారు భగవాన్ అతడు అంతటితో నమస్కరించి సంతసించి చక్కాపోయాడు ఆ భగవద్వాణి సారాంశం ఆ పృచ్కులకు అర్థమైనా కాకున్నా మా దృశ్యులై హృదయ గుహలో విసు భర్తృహరి సుభాషితంలోహరించి ఎప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి అన్న పద్యం మననానికి వచ్చింది చిరుతలు పాములు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు జరిగిన ఒక విశేషం ఒక భక్తుడి వల్ల మొన్ననేవిని భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేటందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రుమన్న శబ్దంతో వచ్చిందట భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకుని డబ్బులు వేయసాగేటంతలో అది నీళ్లు త్రాగిరిట భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి మీరెందుకిట్లా శ్రమ పడతారు ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియచేసింది నేను త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిన తాను పోయింది మీ జోలికి రాలేదు కదా మీకెందుకు ఈ భయం ఈ కొండ వారి నివాసం వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏ న్యాయం ఊరుకోండి ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టనో ఏమో ఈ గిరియందు అనేక సిద్ధ పురుషులు నివసిస్తుంటారు వారు నన్ను చూడాలని ఏమేమో రూపాలతో వస్తూ ఉంటారు వారికి ఏ విధమగు అలజడి కలుగనీయరాదు సుమా అని మందలించారట అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు నిమిత్తం వచ్చేదట అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ అదుగో వస్తున్నానని చెబుతోంది ఇదిగో పోతున్నానంటోన్నది అనేవారట ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది ఆ గిరి గిరిజీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి ఒక పాము వంటి మీద పాకిందని కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించి సత్యమేమి అని భగవానులను అడిగాడు శ్రీవారి చెప్పిన మాటలే వ్రాస్తున్నాను భగవాన్ ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే కాలు మీదకు పాకపోయింది నేనే కాలు యువతలకు తీసుకున్నాను అంతే దానంతటా అది వస్తూ ఉండేది పోతూ ఉండేది అన్నారు ఈ మధ్య సన్నిధిలో నేను ఇది చదివినప్పుడు భగవాన్ని చూచి సిద్ధపురుషులు ఏమో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను అవును అన్నారు భగవాన్ అరుణగిరి యోగి ముంగిసగా వచ్చాడన్నమాట అన్నారు ఒకరు అదీ నిజమే అన్నారు భగవాన్ సత్తుప్రస్తుని కథలోను అంతే కదా అన్నాను అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్ మాటలేని నా మొరాలగింపవా రెండు ఒకటి నలభై ఆరు శాస్త్రి గారిని నీవు చూచావు కదూ వారు ఇక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది ఆ కుక్క చాలా బుద్ధిశాలి భగవా దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొన్నెమ్మలాగా కూర్చుని వారు లేవగానే లేచిపోయేది దానికి మరీ ఆ గృహిణి దగ్గరే ఎక్కువ చనువ్వు హాల్లోకి రాకుండా చెయ్యాలని మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది మానలేదు ఒకసారి దాన్ని ఎవరికో ఒప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్లి పదిహేను రోజుల దాకా రాలేదు అది మొదట నాలుగైదు రోజులు హాల్లో వెతికి చూచి హాలు చుట్టూ తిరిగి వారు వెళ్లే చోట్లన్నీ వెతికి విసిగి ఏమి తోచకగాబోలు ఒక ఉదయం సుమారు పది గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది నేను ఆ ముందు వైపే కూర్చుని ఉన్నాను భగవాన్ పేపర్ చూసుకుంటున్నారు కృష్ణస్వామి వాళ్లు ఎంత అదిలించినా పోలేదు నేను పొమ్మని చెప్పాను ఊహు కదల్లేదు ఈ అలజడివిని భగవాన్ ఇటు చూసారు దాని వాలకం మన వాళ్ల హడావుడి కాసేపు గమనించి పేపర్ అవతల ఉంచి దాని భాష మౌనం వల్లే గ్రహించినట్లుగా చేయి ఊపుతూ ఏమిరా ఏమీ మా వాళ్లు ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నావా ఓహో సరి సరి తెలిసింది వారు పట్నం వెళ్లారు ఇంకో వారంలో వస్తారు భయం లేదు జాగ్రత్తగా ఉండు సరేనా ఇక వెళ్ళు అన్నారు వారి మాట పూర్తి కావటమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్లింది ఆ కుక్క వెంటనే భగవాన్ నాతో చూచారా మా వాళ్లు ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది వీరంతా అదిలించినా నే చెప్పేదాకా కదలనే లేదు అన్నారు మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో రెండు అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొళ్ళం పెట్టిందట విడవగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్ చెప్పుకోవటమే కాకుండా నాలుగైదు రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది భగవాన్ అన్నం పెట్టించి ఆ ఇల్లాలిని ఇట్లా మందలించారు నివు దాన్ని ఏమో చేశావు లేకుంటే దానికి ఎందుకు కోపం వస్తుంది నాతో చెప్పుకుంటోందే ఏం చేశావు అన్నారు కడప ఆయమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పును ఒప్పుకుని దాన్ని బ్రతిమాలి పిలుచుకుపోయింది మన ఉడత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా రెండు మూడేళ్ల క్రితం ఆ ఉడతలలో బహుచెలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరు పాటను కొంచెం ఆలస్యం చేశారు భగవాన్ శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తేగానే తినేవాడు కాడు ఆ వారు ఆలసించినందుకు కోపంచి కాబోలు అది ఇస్తుంటే కసిక్కిన వేలు కొరికాడు భగవాన్ చికితులై అరే దుష్టుపిల్లవాడా వేలు కురుకావే ఇంక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వడం మానేశారు కొన్నాళ్ళు వాడు ఉరుకుంటాడా కాళ్లా వేళ్లా వడి ప్రార్థించడం మొదలు పెట్టాడు పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్ ముట్టుకోలేదు వారు చూచి చూడనట్లు వచ్చారు వాడు కాళ్ల మీద పాకి వంటి మీదకు ఎగిరి భుజాలు ఎక్కి ఏమేమో చేస్తుంటే చూడండి వీడు నా వేలు కురికి నే పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భగవంతులు అందరితో చెప్పి అరే నువ్వెందుకు నా వేలు కురికావు అందుకే నేనివ్వను నీకు అదే శిక్ష అదుగో పప్పు అక్కడుంది అది తిను అని తోసివేశారు కొన్నాళ్లు వాడు తన పంతం విడవలేదు రోజులు గడిచినవి భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు నాకు అనిపించిందప్పుడు రాజస భక్తులు ఇట్లాగే సిద్ది పొందుతారు కాబోలు అని వాడు అంతటితో ఆగక సాతివారిని జగ చేసుకుని సోఫాకు సరిగ్గా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు ఉడతలన్నీ తాళ్లు టెంకాయ నారా తెచ్చి ధూలల్లో దోపటం గాలికి అవి అందరి రాలటం మన వాళ్ళు కోపించి తరమటం జరుగుతూ ఉంటే గూడు కట్టే వసతి లేకపోయేనే అని వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్లెంతో తప్పించేవారు ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది ఆ దృశ్యం చూచే అప్పుడు ఒక పద్యం వ్రాసాను గూడు కట్టుకొన ఒక్కెడ సుంతయు చోటు కానమి పడడు అవస్థల భావమునందున తాపచిహ్నముల్పొడమగ త్వన్ముఖంబునను పొంపెసలారు దయార్థ భావము ఆ కడలి జు సీతకరు కాంతి సమూహమటంచు తోచేది ఇది అప్పటి పద్యం ఈ ఉడతల ఉత్తరం వ్రాశానని వాళ్ళ చెప్తే భగవాన్ చూసి మందహాసంతో ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉన్నది మొదట ఈ పైదూలం దగ్గర వాటికి పెద్ద గూడు పిల్లలు పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదైంది సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్టు చెర్లాటలాడేవి ఒకసారి నేను బయటికి వెళ్లి వచ్చేసరికి వెనుక దిండు క్రింద కొన్ని పిల్లలు దాగి ఉండటం నేను రాగానే చైర్లా వడితే అవి అట్లాగే సమాధి కావటం జరిగింది భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బలాతో మూసివేశాడు ఇంకా వాటి కాధ ఎంతో ఉంది వ్రాస్తేను అన్నారు భగవాన్ ఇరవై ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు నాలుగు ఒకటి నలభై ఆరు భగవత్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమని మధుర మీనాక్షి ప్రసాదమని రామేశ్వర ప్రసాదమని ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూతి కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ భగవాన్ ఎంతో ఆదరంతో ఇదిగో తిరుచెందూరు నుండి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు అదుగో మధుర్ నుండి మీనాక్షి వచ్చింది ఇదిగోదిగో రామలింగేశ్వరుడు ఇదిగో వీరు అదుగో వారు అంటూ వారి వారి పేర్లు చెప్పి ఆ విభూతి కుంకుమ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు మరికొందరు గంగా తీర్థమని గౌతమి వారి కావేరి అని కృష్ణ అని ఇంకా ఎన్నెన్ని నదీ తీర్థాలు తెచ్చి ఇవ్వగా భగవాన్ అదుగో గంగ ఇది గౌతమి అది కృష్ణ ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట బ్రతక నాకేమో వింతగా ఉండేది అన్ని దేవతలకు అతీతమై సర్వ తీర్థాలకు మూలమై సాక్షి మాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమని అదుగో తీర్థమని మహాఘనంగా తెచ్చి ఇస్తారేమా వీళ్లకెంత వెర్ర అనుకునేదాన్ని మొన్న ఈ మధ్య సాగర తీర్థం తెచ్చారకరు భగవాన్ అత్యంత ఆదరంతో మందహాస ముఖ అరవిందులై అదుగో సాగరులను వచ్చారు అన్ని నదులు వచ్చినవి గాని ఇంతకాలం నుంచి వారు రాలేదు ఇదే మొదలు రావడం చాలా మంచిది ఇట్లా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు అది విని చూచిన నాకు ఒక్కసారిగా పూర్వగాధలన్నీ జ్ఞాపకం వచ్చి వెనుకటి అభిప్రాయమంతా మారిపోయింది ఇట్లాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వ తీర్థాలు సప్త సముద్రాలు సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంథాలలో చదివి అతిశయోక్తిగా వ్రాచారే కాని రాళ్లు నదులు నడిచి వస్తావా అని అనుకున్నా ఎవరూ కోరకుండానే ఈ పవిత్ర తీర్థాలు విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకునేలాగా అదిగో వారొచ్చారు ఇదిగో వీరొచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతుంటే విని ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అన్నట్లు మహాత్మల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తే గాని ఆ ధర్మ సూక్ష్మం గోచరించదని భగవాన్ అన్నిటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్నమాట ఈ అర్థం సాగర తీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోడడ నన్ను ఆవరించిన సందేహమంతా పెరిగిపోయింది తమ గిరి జీవితంలో పులివచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందిన వారు ఎందరో నన్ను చూచే నిమిత్తం బహురూపాలతో రాగలరు అని శ్రీవారే సెలవిచ్చి ఉన్నారు కొద్ది రోజుల క్రిందట మధ్యాహ్నం మూడు గంటల వేళ ఒక స్త్రీ కొత్తగా వచ్చి హాలులో సేపు కూర్చున్నది ఆ సేపు శ్రీవారిని ఏదో అడగాలని లేవబోతూనే ఉన్నది భగవాన్ చూచీ చూడనట్లు ఏదో చదువుతూ ఉండటం వల్ల రవంత ఆగింది భగవాన్ పుస్తకం అవతల పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్లి స్వామి నాకు ఒక్క కోరిక ఉంది చెప్పమంటారా అంది నిర్భయంగా ఏమి ఏం కావాలి అన్నారు భగవాన్ మోక్షం అన్నదామె భగవాన్ హో అట్లాగా అన్నారు అవును స్వామి మరేమీ అక్కరలేదు మోక్షం ఒక్కటిస్తే చాలను అన్నదామె భగవాన్ పెదిమలు దాటివచ్చే నవ్వును ఆపుకుని సరిసరి మంచిదే అన్నారు ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామి ఇప్పుడే ఇవ్వాలి అన్నదానె సరిపోయింది అన్నారు భగవాన్ ఇస్తారా పోయి వస్తాను అన్నది ఆమె ఉన్నారు భగవాన్ ఆమె గడప దాటి వెళ్లగాని తృళ్ళిపడి నవ్వుతూ మా వైపు చూచి మోక్షం ఒక్కటిస్తే చాలట వేరేమీ అక్కర్లేదట అన్నారు భగవాన్ నా పక్కనున్న సుబ్బలక్ష్మం అందుకుని మేము అందుకే వచ్చి ఉన్నాం ఇంకేమీ వద్దు మోక్షమిస్తే చాలును అన్నది చల్లగా ఓహో అట్లాగా ఏమీ వద్దని అన్ని విడిచిపెడితే ఉండేది మోక్షమేనే ఒకరిచ్చేదేమీ అది ఉండేదే గదా అన్నారు భగవాన్ అదంతా మాకు తెలీదు భగవానే మాకు మోక్షం ఇవ్వాలి అని ఆమె వెళ్లిపోయింది అదే మూటా ములయ్య కట్టి ఇచ్చేందుకు ఇంక ఏమీ ఘోరగటో ఒక్క మోక్ష ఇస్తే చాలట అది మాత్రం కోరిక కాదు కాబోలును ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే అవి పోగొట్టుకునేందుకు సాధన చెయ్యాలి అన్నారు భగవాన్ మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు వాసన తావనం బ్రహ్మ మోక్ష ఇత్యం పూర్తిగా వాసనలు జారిపోవిటియే బ్రహ్మమని మోక్షమని చెప్పబడుచున్నది ఓ నిన్న కనుమ పండుగ గదు ఈ పండుగకు అన్ని దేశాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండలుగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించుటే కాక గోశాల ముందర ముగ్గులు పెట్టి బ్రంభాస్తంభాలు నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులనన్నిటినీ స్నానం చేయించి నుదుట పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలు పెట్టి మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు లక్ష్మి ఆ గోవులకు రాణిగదా ఆమె శోభను చూచి తీరాలి నొసట పసుపు రాసి కుంకుమ పెట్టారు మెడలోనూ కొమ్ములకు చేమంతి గన్నేరు దవణం రోజా ఇంకా ఎన్నెన్నో రకాల కూలు మాలలుగా కట్టివేసి వండిన గారెలదండ అప్పాల దండ చెక్కిలాల దండ మణుగుబూరెల దండ జంతికల దండ మొదలైనవన్నీ అరటిపళ్లు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు గురిచి మెళ్ళో వేశారు అంతటితో తృప్తి చెందక ఆ పసువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తెచ్చి దాని మెడ నింపాడు ఇదేమిరా అని నిరంజనానంద స్వాములు అడిగితే ఏతేటా నా మామూలిది స్వామి అని సగర్వంగా బదులిచ్చాడు ఆ కాపు ఇట్లా లక్షణంగా అలంకరింపబడి కామధేనువల్లే కన్నుల విందు వనర్చుచున్న లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనస్సు ఉప్పొంగి కడుపు నిండినట్లునిపించింది తొమ్మిది ముప్పావుకు బయటికి వెళ్లిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి పది గంటలకు వచ్చారు ఆ గోశాలకు లక్ష్మి పక్కనే కుర్చీ మీద కూర్చుని ఆమె అలంకారం చూచి ఆనందిస్తుంటే భక్తులు నకర్మణ ఇత్యాది చెబుతూ కర్పూరహారతులు ఇచ్చారు కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు గుంపులు కూడిన భక్త పక్కకు తప్పుకోమని గోశాల మధ్యకు ఆమెను తీసుకువస్తే తల ఊపుతూ ఒయ్యారంగా నిలిచింది ఆయమ్మ భగవంతులున్ను లేచి వచ్చి నిలబడి ఎడమచేత ఆమె శిరము ఒళ్ళు నిమురుతూ ఉండమ్మా సరిగా ఉండు అని మందలించేసరికి ఆ ఒప్పుల కుప్ప నిమీలిత నిద్రాలతో సమాధిస్తవలే కదలక నిలిచింది శ్రీ రమణులున్ను వామహస్తం ఆమె వీపున ఆనించి దక్షిణ హస్తంతో దండం పట్టుకుని టీవీగా నిలుచుంటే ఫోటోగ్రాఫరులు రెండో మూడో ఫోటోలు తీశారు ఆ దృశ్యం చూచి తీరాలి సుమా శ్రీవారు తమ అమృత హస్తంతో ఆమె నోటికి పళ్లు గారెలు అందిస్తుంటే మరొక ఫోటో తీశారు నీ విత్తుడికి వచ్చినప్పుడు అవన్నీ చూడవచ్చును లక్ష్మి సహితంగా భగవానులు ఆ గోశాల మధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లెలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు అదీ కాక ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడుగు పరమాత్ముడని ప్రకృతియే రాధ అని చెప్పబడి ఉన్నది అవినాభావ భావ గల ప్రకృతి పురుషులే రాధా మాధువులని ఆ పురాణ సిద్ధాంతం శరీరం కొంచెం ఎడమ ప్రక్కకు పొరిగేటట్లుగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మి పైన పెట్టి కుడిచేత వేణువో అన్నట్లు కర్రబట్టి ఆనంద సముద్రంలోని అలల నురుగా అన్నట్లు చిరునవ్వు ముఖంలో చిందులు త్రొక్కగా కృపాదృక్కులతో గోగణ సహితంగా నిలుచున్న భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్య అపసవ్య పాదాంగుష్టాలు ఊతగా నిలిచి జగన్మోహనంగా మురళీగానం చేయుచున్న శ్రీకృష్ణుడా అన్న తలపు కలగటం వింతకాదు ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు ఓరబెట్టుకుని అనిమేష నేత్రాలతో భగవత్కరస్పర్శానుభూతి చేత ఆనంద ఆనందపారవస్యం పొంది విశ్వమే మరచిన మా లక్ష్మిని ఏమని ఆనాలి ప్రకృతి స్వరూపిణి అయిన రాధా అందున ఆమె సంభూత కాకుంటే మానవ భాష ఎట్లా అర్థం చేసుకుంటుంది నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోలోకము తదధిపతులైన ప్రకృతి పురుషులను చర్మచక్షువులతో చూడగలిగా మనటం అతిశయోక్తి కాదు సుమా నా వెర్రి నవ్వుతారేమో కానీ ఆ దృశ్యం ఏకేటా ఈ గోపూజ జరుగుతూనే ఉన్నది కానీ ఈ ఏడు భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనటం వల్ల భగవానులు ఆమె ప్రక్కన నిలిచి మాకు ఈ దివ్య దర్శనం ఇచ్చారు ఎంత సుదినమో నా సంతోషం పట్టలేక నీకు వ్రాస్తున్నా జంట పావురాలు పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబరులోనూ అక్టోబర్ లోనూ ఒక ఉదయం బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటస్వామి నాయుడు అనే భక్తుడు రెండు పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు భగవానులు అది చూసి సరిసరి పిల్లులు మొదలగు బాధించకుండా కాపాడాలి కదా వాటికి ఎవరు పోషణ చేస్తారు పంజరం కావాలి ఆహారం పెట్టాలి ఇదంతా ఎవరు చేస్తారక్కడా వారే తీసుకుపోవడం మంచిది అన్నారు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని ఆశ్రమంలో వాటిని ఉంచవలసిందని చెప్పి వారు ఆ జంట పావురాలను తెచ్చి స్వామి పెట్టారు భగవంతుడు అత్యంత వాశ్చల్య పూరితులై వాటిని చేరదీసి రండమ్మా రండి పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా ఉండండమ్మా ఉండండి పంజరం వస్తుంది అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెండింటినీ లాలించేసరికి అవి కదలక మెదలక సమాధిస్తులవలి నిమీలిత నేత్రాలతో అట్లాగే నిలిచిపోయినవి భగవాను వాటిని ఒడిలోనే ఉంచుకుని నిమరటం చాలించి నిశ్చల సమాధినిష్ఠులై ఆ జంట కృపాదృక్కుల అవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజనం ఎక్కడున్నది అని వెదికి తెచ్చే తెచ్చేసరికి దాదాపు ఒక గంట పట్టింది చిత్రమేమంటే ఈ గంటసేపు ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ ఒడిలో సమాధిస్తులకు యోగిద్వయమో అన్నట్లు కూర్చున్నవి వాటి భాగ్యం ఏమని చెప్పాలి ఆ మహామహుడు తన అంకపీఠముందు ఉంచుకుని లాలించి హస్తదీక్షయ అన్నట్లు శిరస్సు మొదలు చిరు పాదం వరకు చేతితో చలన రహితమైన అంద అందచేశారు అంటే తొలినోము పలంగాక మరేమనాలి అదే కాదు సుమా పంజరం వచ్చిన వెనక ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి పొండమ్మ పొండి పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపి భాగవతంలో అవధూత సంవాద ఘట్టంలో చెప్పిన గురు పరంపరలో పావురాలున్ను ఒకటి అని చెప్పారు భగవాన్ ఎప్పుడు ఆ కథ చదివిన జ్ఞప్తి ఉన్నది ఆ పావురాలు ఒళ్ళో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే ఏమో వారు వచ్చారు పోరట ఇక్కడే ఉంటారట ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ అన్నా ఈ సంఘటనలన్నీ చూస్తూ ఎంతో చిత్రంగా ఉంటుంది సుమా పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చరమదశలో పెంపుడు జింక మీద తలకు కలుగుట వల్ల జింకగా పుట్టాడట ఇంకా వేదాద శాస్త్రంలోనూ భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నవి ఏ జీవిగాని కర్మావశేషం అనుభవించటానికే నా దగ్గరకు వస్తుంది కనుక వేటినీ రాకుండా నిషేధించవద్దు అని భగవాన్ చెప్పే ఉన్నారు కదా ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములో అనిపిస్తుంది కాకుంటే అనన్యదుర్లభమైన దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎట్లా లభిస్తుంది భాగవతం పంచమ స్కందంలో ఒక పద్యం ఉంది ఏమంటే భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచు జీవకోటికి ధీరతతోడతత్వముపదేశము చేయుచుండు చూడు దానికి ఇది తాణం కదూ ఏమంటావు ఇరవై ఐదు చిరుతపులి పిల్లలు పద్దెనిమిది ఒకటి నలభై ఆరు దాదాపు ఒక సంవత్సరానికి ముందు ఎవరో చిరుత పులి పిల్లలను రెంటిని పెంచుతూ భగవత్ సన్నిధికి తెచ్చారు ఒకనాడు వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాలులో వారందరితో పాటు కలిసి మెలిసి తిరగటమే కాకుండా భగవంతుల సోఫా మీదికి ఎక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకుని సుఖంగా నిద్రపోయినవి ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులకరు ఫోటో తీశారు మధ్యాహ్నం ఒక గంట మొదలు సాయంత్రం మూడింటి వరకు వాటిని అట్లాగే సోఫా పైన భగవానులు ఒదిగి కూర్చున్నారు అవతల లేచి అటు ఇటు తిరుగుతూ నాలుగింటి వరకు ఉన్నవి అవి మరొకసారి ఆ పిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్లేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటోలు తీశారు సండే టైమ్స్ లో ప్రకటించారు కూడాను చిత్రం ఏమిటంటే ఆ పులి పిల్లలకు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నవి అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి పూర్వజాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూచి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకుంటూ ఉండేవారట అది పురాణగాథలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాము నిన్న పావురాలు కథ గోపూజ నేను చదువుగా విని ఇట్లాంటి సంభవాలెన్నో జరిగినవి లోగడవరాసిందెవరు అన్నారు భగవాన్ ఈ పుస్తకం ప్రథమ ముద్రణమై రాగాని భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులకు శ్రీవారిని ఉద్దేశించి పచ్చయమ్మెన్ కోవెలలో ఉండగా పెద్దపులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు భగవాన్ అందుకుని హౌనవును అక్కడ ఉండగా రంగసామయ్యంగారు వస్తూ పోతూ ఉండేవారు వారు ఒకనాడు బహిర్దేశానికి వెళితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట అదలించబోతే గుర్రు అన్నది వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్న వారు లేచి ఓ భగవానే రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటికి వెళుతూ ఎదురైనాను ఏమండి ఈ హడావుడి అంటే అయ్యో పులి పులి రండి స్వామి ఉళ్లో తలుపులు మూసుకుందా లోపలికి వస్తుంది రారే అంటూ నానా హంగామా చేశారు నేను నవ్వుతూ ఓ ఏది పులి ఎక్కడా లేదే అన్నాను అదుగో ఆ పొదలో ఉన్నది అని అటువైపు చూపారు నేను చూస్తాను ఉండండి అని వెళ్లి చూస్తే పులి లేదు అయినా వీరికి భయం తీరలేదు అది సాధు జంతువయ్యా భయం లేదు అంటే నమ్మరు అట్లా ఉండగానే ఇంకొకనాడు నేను ఆ కోవిల ఎదురుగా ఉన్న కోనేటు గట్టున కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు త్రాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటు ఇటు తిరిగి తన త్రోవర తాను పోయింది అయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూచారు నేనేమవుతాను అని వారికి భయం ఆ పులి వెళ్లిన వెనుక నేను గుళ్ళోకి వెళ్లి చూచారా అదంత సాధుజంతువో మనం బెదిరిస్తే పైకి వస్తుంది గాని లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను మేము ఆ వెనుక చికిత్స భగవానులకు కాలు నొప్పులు తగ్గటానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏమేమో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్లు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ ఛలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు చూచి చూడనట్లుంటే త్వరగా వెళ్తాడు గాని మర్యాద చేస్తే వెళ్లనే వెళ్లడు వ్యాధిన్ని అంతే మీరట్లా ఉపచరిస్తే అదెందుకు పోతుంది లక్ష్య పెట్టుకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున ఒక మైలు దూరంలో మకాం వేశాడు జనానికి వేల వెర్రిగాదు ఆ విభూతి స్వామిని చూడాలని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు ద్రవ్యాలు పట్టినవారు భూతాలు పట్టినవారు వారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు ఇక్కడేం విభూతులా రక్షరేకులా దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్లు ఆ సమయంలో సేవకులెవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం భేష్ భేష్ ఇది ఒకందుకు మేలే ఈ జనమంతా నన్ను చూచి ఈ స్వామి తానే కాలనొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు మనకేం చేస్తాడు రా అని దగ్గరకు రాకుండానే పోతారు మంచి ఉపాయం అనేవారు నాలుగు రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ల వల్లనో ఒకరు మరణించారు అన్న వార్త పేపర్ లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్ మరునాడు మరొక పేపర్లో వచ్చింది మళ్లీ చూపి రెండేళ్ల నుంచి నాకు విటమిన్ అండ్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు అది చాలక ఇంజక్షన్లు కూడా ఇవ్వాలని చూచారు ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లడల్లే అనడం ప్రారంభించారు బాలుని ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించున్ అన్నట్లు తాము సర్వజ్ఞమయ్యు తెలియని వారి వలే ప్రవర్తిస్తారు తలుచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా చేసుకోలేరా ఎవరో చూసుకుంటారులేమ్మని వదిలివేస్తారు దేహం నాది అని లేనందున రెండు మూడేళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యంతోచింది దాదాపు ఒక వారం పది రోజులు వరి ఆహారంగా పుచ్చుకున్నారు తెచ్చమ్మగారు మొదలయారు పాటి భగవాన్లకు అన్నం పెట్టందే తాము తినము అన్న వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగానికి సహించక ఆమె అన్నంతో నాలుగు మెతుకులు ఈమెదాన్లో నాలుగు మెతుకులు పెట్టించుకుని పేలాలలో పొదుపుకుని ఎట్లాగో మింగేవారు ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్న బుచ్చన్నులని ఆ కరుణకు మేరలేదు కదా ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులందరో మందులిచ్చారు భగవాన్ వారి సంతృప్తికి ఆ తినేవారు వీడి సంతృప్తికి ఈ అన్నమూ తినేవారు దాని మేలు వారిని అంటలేదు నెలలు గడిచినవి మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ రప్పించారు పలితం మామూలే అందరినీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే శుంఠి పిప్పళ్లు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారు ఆ కామెర్లను ఎట్లా పోయిందని ఇప్పుడెవరన్నా అడగండి చూద్దాం ఇరవై భక్తి రుచి ఇరవై ఒకటి ఒకటి పేలాలలో అన్నం పొదుపుకొని తినటం గురించి నిన్న వ్రాస్తుంటే మరొక సంగతి జ్ఞాపకానికి వచ్చింది హెచ్ఎమ్మగారి వంటలో కూర నారా సరిగా ఉడకకపోవటం ఎప్పుడూ సహజంగా ఉండేదట పదార్థాల రుచికంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవాన్లకు అది గోచరింపకున్నా కొందరికి రుచింపక కొంతకాలం క్రిందట వేకువజామున కూరలు తరగటంలో భాగస్థులుగా ఉండేవారొకరు భగవానులతో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని విని ఏమో మీకు బాగండుకుంటే మీరు తినకండి నాకు బాగానే ఉంటుంది నేను తింటాను అని అన్నారట భగవాన్ మరోసారి ఆమె ఊళ్ళో లేకను ఒంట్లో సరిగ్గా లేకను వారం పది రోజులు ఎవరి చేతనో అన్నం పంపిందట వడ్డించే వారొక ఆ అన్నం సంగతి మరిచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట మామూలుగా భోజనానికి ఉపక్రమించండి సగ్ఞ చేసి తాము కూడా తినుటకు ఆరంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చిక్కిట చేర్చి కుడి విస్తట్లో పెట్టుకుని పలక్కుండా కూర్చున్నారట తినండనే సంగగాని తాము ఉపక్రమించుటగాని కనపడక విస్తళ్ల ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడటం ప్రారంభించారు వంట ఇంట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు అంతలో ఎచ్చమ్మా అన్నం వడ్డించలేదన్నమాట జ్ఞాపకానికి వచ్చి అయ్యో మరిచితి వడ్డిస్తే యథాప్రకారం సంగచ చేసి తాము కూడా భుజించారట ఏ బీద భక్తులుగాని భక్తితో తెచ్చినా పచ్చి వేరు శనగలైన పంచభక్ష పరమాందాల కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినటం వారికి మామూలు నిన్నను మొన్నను ఒక పిల్లడు పద్దెనిమిదేళ్ల వయసుండొచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు హాల్లో పావుగంట కూర్చున్న వెనుక భగవంతులను సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా ఓహో అట్లాగా నీవు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళుతావు ఏం తెలుసుకోవాలి అసలు నీవెవరు అని ముందు చెబితే తరువాత ఓంకారాన్ని గురించి ప్రశ్నిస్తూ గాని అన్నారు అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు నీవున్నావన్న మాట స్పష్టమే కదా నీవెట్లా ఉన్నావు ఎక్కడున్నావు అసలు నీ స్వరూపమేది అది తెలుసుకోముందు తెలిసిన వెనుక ప్రశ్న వస్తే అడుగుదువు గాని ఓంకారం ఎక్కడ అణిగితే మనకిందుకు అడిగిన వెనుక ఏముంటే మనకిందుకు నీవెక్కడ అణుగుతున్నావు ఎట్లా వస్తున్నావు నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్లాడు ఆ కుర్రవాడు పృచ్ఛకులకు ఇంతకంటే బ్రహ్మాస్త్రమేమున్నది దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా నీవెవరవో తెలుసుకుమ్మనే ఈ బోధకు బ్రహ్మాస్తం పేరు ఎవరు పెట్టారమ్మా అంటావేమో రెండు మూడేళ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివాను అంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తూ ఉంటే నీవెవరవో తెలుసుకొమ్మనే పాయింట్ తోనే చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్ కడక అతడు దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో ఇన్ని సార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావే కాని నీ వెవరవు అనే ప్రశ్నకు బదులు చెప్పవే ముందు నా ఈ ప్రశ్నకు బదిలిచ్చి వెనుక వాదించు అప్పుడు నేను సమాధానమిస్తాను ఈ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు అతడందుకు ప్రత్యుత్తరం ఈయలేక వెళ్లిపోయాడు ఆ వెనుక నేను ఆ భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో ఐదు పద్యాలు వ్రాసి చూపితే భగవాన్ నవ్వుతూ పూర్వం నాయన గణపతి ముని ఇక్కడున్నప్పుడు కపాలిన్ని ఇక్కడే ఉండేవారు వారు నన్నేదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి స్వామి స్వామి మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు ప్రసంగ మధ్యంలో అసలు నీవెవరు అని నా నోట వచ్చిందంటే అయింది బ్రహ్మాస్త్రం ప్రయోగించారు ఇంకేం మాట్లాడేది అనేవారు వారు బ్రహ్మాస్త్రమని అంటే వీరు దివ్యాస్త్రము అన్నారన్నమాట అని సెలవిచ్చారు ఆ వెనుక నేను కూడా బ్రహ్మాస్త్రమని వాడుతూ వచ్చాను నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవ్వరు సకల వేదాంత సారంభు సంగ్రహించి ఆత్మ చిద్వక్ని లోపు అమర పెట్టి ధ్యానమను సనబట్టిన నేనెవండ అనుచు వెడలిన ఇది ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భాగవత అంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ద లక్షణం తెలుపు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనో అనటం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆట ఆ శ్లోకానికి అనువాదం వ్రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేమో అన్నా నేను మెల్లగా అట్లాగే మార్చవచ్చు అంటూ అది ఆట ఇది తేట అన్నారు భగవాన్ నాకేదో చిత్రం అనిపించింది మధ్యాహ్నం రెండున్నరకు నేను వచ్చేసరికి తేట గీతలో వ్రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకిచ్చారు భగవాన్ నడక బాగా సాగనట్లున్నా భగవాన్ రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎట్లా రాసినా నాకు బాగానే ఉంటుంది అన్నాను పోని ఈ చేతగానివాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్ పక్కన ఉన్నవారు పక్కున నవ్వారు తాము చేతగానివారట ఇతరులంతా గొప్ప పండితులట మా దృసులకు ఇది తాకి రావాలని అనే మాటగాక మరేమున్నది అంతటితో పోయిందా ఇక్కడ భావం లోపించింది అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజల్లా బలరామిరెడ్డితో యోచిస్తూ ఇన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా వ్రాసిన పద్యం శ్లోకం సాఫీవ్ వ్రాసిన కాగితం నాకిచ్చారు భగవాన్ ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే కాక ఆశ్రమం నోట్బుక్ లో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరిచ్చి సంచిలో ఉంచుకుని ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళ్లాను నమస్కరిస్తుండగానే నేనే అక్షరం సందేహించాను అదే చెప్పి మార్చాలి ఆ కాగితం నాకిచ్చేయండి మరెవరన్నా అడిగితే చూపవద్దు అన్నారు భగవాన్ నా మనోగత అభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే నాకు ఆశ్చర్యం వేసింది లోగడ ఇట్లాంటి సంభవాలెన్నో జరిగినవి కాని నా కాగితం నాకిచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు వారి అదలింపుకు వెరుపు చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినవి తెచ్చాను ఇస్తాను అని ఇచ్చాను ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదనీ ఇదనీ నిన్న గడిపారు నన్ను భగవద్వానికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను అది సరేలే అని నవ్వారు భగవాన్ చివరికి ఎట్లాగో శ్రీవారే పేత చక్కగా తయారు చేసి వ్రాసుకొమ్మని ఇవాళ నాకిచ్చారు వారి కాగితం వారికి ఇచ్చే ఒప్పుదల మీద ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేట గీతిలో చివరకు అది ఆట ఇది తేట అన్న వారి మాటలకు ఇదే అర్థం కాపోలు ఆ పద్యం దిగువన వ్రాస్తున్నాను వడలు నశ్వరము అది స్థితంబు ఉత్తంబో కర్మవశమున విడువడగలయగలదో తన్నెరింగిన సిద్ధుడు తనువు కన్నడు గు నిన్న నూతనాదతులకు ఆంధ్ర యువకులు ఒకరు తమ ఇంద్రియ చాపల్యమంతా భగవాన్తో నివేదించారు అంతా మనస్సేనయ్యా దాన్ని బాగు చేసుకో అంటే అది సరే స్వామి ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే మళ్లీ మళ్లీ వస్తున్నది ఏం చేసేది అన్నాడు ఆ అమాయకుడు ఓహో అట్లాగా ఆ కోపం మీద కోపడండి సరిపోతుంది అన్నారు భగవాన్ హాల్లో అంతా నవ్వులు నిజంగా అన్నిటి మీద కోపించుకునేవానికి తన కోపం మీద కూడా కోపం రాదేమని కొంచెం లోదృష్టి వస్తే అన్ని కోపాలకి అతీతుడవుతాడు కదా రెండు మూడేళ్ల క్రిందట చొరవగల భక్తులొకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో ఐదారు సార్లు చెప్పారు భగవాన్ వింటూ ఊరుకున్నారు ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది ఎంత ఆపుకుందామనుకున్నా ఆగటం లేదే ఏం చెయ్యాలో అన్నాడు భగవాన్ నవ్వుతూ ఏం చెయ్యాలా నువ్వు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నారు అందరికి నవ్వు వచ్చింది ఆ భక్తుడికి ఏమీ తోచక సరిపోయింది నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు అవునయ్యా నీ శరీరాన్ని గదా వారు దూషించేది కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులెవ్వరు దీని స్వతహా మనమే ద్వేషింపవలసి ఉన్నది మనమట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారే అనుకుని అప్పుడైనా తెలివి తెచ్చుకుని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి గాని ఎదురు తిడితే ఏం లాభం అట్లా దూషించే వారినే మిత్రులుగా భావించాలి వారి మధ్యన ఉంటేనే మనకు మేలు భూషించే వారి వద్ద ఉంటే ఏమరిపోతాం అన్నాడు భగవాన్ పంతొమ్మిది జూన్ లో ఆశ్రమ దొంగలు ప్రవేశించి భక్తులను బాగుటియేగాక భగవానులన్ను తొడ మీద కొట్టి పారిపోయిన వెనుక ఒకరి దెబ్బలు ఒకరు చెప్పుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ని కూడా కొట్టారే దుర్మార్గులు అని అంతే భగవాన్ నవ్వుతూ ఓహో మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో అది పూజే ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దా ఏమి అని అన్నారట వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుంది అనుటకు ఇది నిదర్శనమే కదా ము నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వరాలయంలో పూజలు మొదటి రోజున మీరు కూడా చూచారు కదా తొమ్మిది రోజులు రోజుకొక అలంకారం చేయటంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణగాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవాన్లకు చూచి వచ్చారు మర్నాడు ఉదయం హాలులో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరిని కోవులలో అలంకారాలను గురించి ఇక్కడి అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇట్లా అన్నారు నిన్న అంబ తపస్సని అలంకరించారు భర్త ఎడపాటు చేపరితపించే పార్వతి పట్టు చీర కట్టుకుని బంగారు నగలు పెట్టుకుని పూలమాలలు ధరించి ఉయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట ఎంత సందర్భంగా ఉందో చూడండి అలంకారం మన వాళ్లు చేసేదంతా ఇట్లాగే ఉంటుంది తపస్సంటే తపనగదా పరిహాసార్థం పరమేశ్వరుని కళ్లు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష తపము ఒనర్ప నియోగించుట చేత పతిని విడిచివచ్చి అనుతప్తయ్య కృషించి తదేక దీక్షగా శరీరమును మరచి ఘోరతపము వనర్చే అంబ వేషమట చూడండి ఎట్లా ఉన్నదో రవ్వలు కెంపులు పెట్టుకుని పట్టు చీర కట్టుకుని బంగారు పతకాలు పూలమాలలు వేసుకుని మహారాణిలాగా ఉన్నది అన్నారు నాలుగు రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చై వచ్చిన రమణం లేదా రాసిన అవయార్ పాట తా చూసి అది ఓ కడుపా ఒక్కనాడునూ తినుటమానవు పోని రెండు నాళ్ల తిండి ఒక దినమే తిండువా అట్లునూ చెయ్యవు నా కష్టము చూడవు నీతో ఈ తాత్పర్యం సరిగా లేదని అది ఇట్లా ఉండాలని భగవాన్ చెప్పారు ఒకనాడైనా తినుట మానవు రెండు రోజులకు ఒకసారైనా తినవు ఒకనాడైనా నా కష్టము కనవు ఓ కడుపా నీతో ఉండుట కష్టము సుమా అని జీవుడు అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండటం కష్టంగా ఉంటుంది మరణమంటే కష్టమే లేదు ఏమంటే ప్రాణం పోగుట స్వస్థితి ఎందు కదా వారికి అందువల్ల కర్మతో కూడిన ఈ అందు ఉండుట వారికి కష్టము ఇదే ఆ పాట పెద్దల అభిప్రాయం మన బోన్లకు చావంటే భయం ఎందువల్ల ఈ శరీరమే నేను అన్న అభిమానం పోనందువల్ల స్వస్థితి యధార్థం తెలుసుకున్న వారికి శరీరధారణమే భారంగా ఉంటుంది దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే అదిన్ని వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్లు మీది మిక్కిలి వారికి ఏదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పైబట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూట్ వేసుకోమన్నట్లుంటుంది కాబోలు ఈ కడుపుతో వేగడం కష్టమంటాడట జీవుడు దానికి బదులు భగవాన్ వ్రాసిన పాట తాత్పర్యం దిగువన ఉన్నది కడుపే నీతో వేగటం కష్టం బాపు అంటుందట జీవుణ్ణి వారి చమత్కారం చూడు ఓ జీవుడా కడుపునైనా నాకు ఒక గడియన విస్రాంతి నివ్వవు తినుట మానవు ఏ దినమునూ నా కష్టం ఎరుగవు నీతో జీవించడం దుర్లభం ఇది తాత్పర్యం అంటే ఒక గడియన గాలి పీల్చడం మానట జీవుడు వీళ్ళుతో జీవించటం కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించి చెప్పారు భగవాన్ ఈ లేఖ భగవాన్ సన్నిధిలోనే చదివితే తమిళ భక్తులొకరు విని విషయం అడిగి తెలుసుకుని అవయఆర్ పాట ప్రసిద్ధమే గాని భగవాన్ వ్రాసింది బహుచిత్రంగా ఉంది కడుపు మీద కారణ్యం చూపింది భగవాసే తప్ప మరెవ్వరూ లేదు ఏ సందర్భంలో వ్రాసారో భగవాన్ అన్నారు భగవాన్ నవ్వుతూ అదా ఒక చైత్ర నాడు పిండి అంతా సుష్టుగా తిని కూర్చున్నాం పొద్దుపోయి భోజనం చేయటం వల్ల అందరికీ భుక్తాయాసంగానే ఉంది అందులో సోమసుందరస్వామి హాల్లో పడుకుని దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ అవయారు వ్రాసిన వెంబా పాడారు నేనప్పుడు తమాషాగా వెంబాయే ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి వ్రాసిన వ్యాసం పేపర్లో చదివి అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏమేమో వ్రాస్తారు అన్ని లోకాలు ఇట్లాగే ఉంటవి అతిశయమేమున్నది ఇదిగో ఈ రేడియో పాడుతున్నది ఇందాక మద్రాసు పాట ఇప్పుడు తిరుచునాపల్లిది మళ్లీ తిప్పితే మైసూరు ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువన్నామలలో ఉన్నవి అట్లాగే అన్ని లోకాలూ మనసు తిప్పితే సరి అన్ని ఒక్క క్షణంలో చూడవచ్చు ఏం లాభం భ్రమించి తిరిగి తిరిగి వేసరుటే కాని శాంతి ఏది అది కావాలంటే యదార్థం తెలుసుకోవాలి తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అనగదు అన్నారు భగవాన్ ఇట్లాగే ఆ మధ్య ఒకరు వైకుంఠమని కైలాసమని ఇంద్రలోకమని చంద్రలోకమని అంటారే అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతులను ప్రశ్నించారు అవునండి నిజంగా ఉన్నవనుకోండి అక్కడా ఇట్లాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు ఇట్లాగే భక్తులు పరివేష్టించి ఉంటారు ఏదో వారు అడుగుతారు ఏదో వీరు చెబుతారు అంతా ఇట్లాగే ఉంటుంది అయితే ఏమైంది చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని వైకుంఠం చూస్తే కైలాసమని ఇదనీ అదనీ మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది శాంతి ఏది అది కావాలంటే ఇన్నిటినీ యోచించే తన్ను తాను ఎరుగుటే సరైన పంధ తన్ను తాను ఎరిగితే ఇన్ని లోకాలను సంకల్పమాత్రాన తనలోనే తాకనవచ్చును ఇన్నిటికీ మూలమైన తన్ను తాగన్నచో తనకన్న అన్యమేదియు కనరాదే అప్పుడు ఈ ప్రశ్నయే రాదు ఆ వైకుంఠము కైలాసము ఉండనీ ఉండకపోని నీవున్నావన్నమాట నిజమే కదా నీవెట్లా ఉన్నావు ఎక్కడున్నావు నీ స్థితి గతి నీవు తెలుసుకోముందు ఆ వెనుక ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్ ములో ఒకనాటి ఉదయాన ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఒక భక్తుడు దీనాననుడై శ్రీవారిని సమీపించి భగవానే పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందాం అంటే చదువు ఏం చేసేది నేను ఎట్లా తరించగలను అన్నాడు చదువు రాకుంటే ఏమి నిన్ను నీవు తెలుసుకుంటే చాలును అన్నారు భగవాన్ ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే నాకేమీ చేతకాదాయ ఎట్లా అన్నాడు అతడు భగవాన్ తమ చెయ్యి అతని వైపు చూచి ఆడిస్తూ పుస్తకం ఏమి చెబుతుందంటావు నిన్ను చూచుకుని నన్ను చూడమంటుంది అద్దం చేతితో పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపించినట్లే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది ముఖం కడుక్కుని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది లేకుంటే ఇక్కడ మసి ఉన్నది అక్కడ అది ఉన్నది కడుక్కుని రా అని చెబుతుంది పుస్తకము అంతే తన్ను తా పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతవి తన్ను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు ముందు నిన్ను సరి చేసుకుని నన్ను చూడు అంటుంది అంతే నిన్ను నీవు చూచుకో అదంతా నీకెందుకు అన్నారు అతడు అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్లాడు చొరవగల భక్తులు ఒకరు అందుకుని భగవాన్ చెప్పారే అన్నారు చిత్రమేన్నదండి అదంతా నేను మొదట ఏ పుస్తకాలు చదివాను ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను ఒకే నిష్టలో ఉండేవాణ్ణి కొన్నాళ్లకు పళనిస్వామి టౌనులో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవారు వయస్సైన సరిగా చదువురాదు చదవాలన్న ఆశ మాత్రం ఉన్నది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల శ్రద్ద చూచి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే వారికి చదువు చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది అరే మన విషయం ఇందులో వ్రాసి ఉన్నదే ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే విషయమంతా అనుభవంలో ఉన్నదే గనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది వారు ఇరవై రోజులలో చదివే పుస్తకం నేను రెండు రోజులలో చదివి ముగించేవాణ్ణి వారు అది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్ శివప్రకాశం పిల్లే భగవాన్ని చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మమెన్నం పేర్ అరియామలే బ్రహ్మజ్ఞానం పెట్ర బ్రహ్మమను పేరు అరయకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు ఇందుకే కాబోలు అన్నారు భక్తులు అది సరి అందుకే తను తా చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు అట్లా చేస్తే ఉన్నదానికి పరిభాషరాయిది అని తెలుస్తుంది తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్ భగవాన్ వలె కావటం అందరికీ సాధ్యమా అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు దిద్దుకోటానికైనా వీలే గదా అన్నారు ఆ భక్తులు అది సరి చదువు సహాయం కాదనలేదండి చదువు రాదే ఎట్లాగ తరించడం అన్న విచారంతో కృంగిపోవలసిన పని లేదన్నా కాని చదవరాదన్నా చూడండి అతడు ఎంత దిగాలు పడుతూ అడిగాడో అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు అన్నారు భగవాన్ రెండేళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్లు ఆశ్రమానికి వచ్చినప్పుడు మన్నెం వెంకట్రామయ్య గారు రిటైర్డ్ జడ్జి వచ్చారు ఇక్కడికి లోకడ వారికి ఏదో జబ్బు చేసి నయమైందట కాని నిశ్చేషం కాలేదట వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని విని రాత్రి ఎనిమిదిన్నరకు అవునండి ఈ శరీరమే మనకొక వ్యాధి దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట అసలు వ్యాధి ఉందే అది మనల్ని బాధించకుండా ఉండేటందుకు ముందు మందు సేవిస్తే ఈ వ్యాధి వ్యాధికి వ్యాధి మనలను అంటదు ముందు ఆ వ్యాధిని నివర్తింపచేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తుంటే ప్రయోజనమేమిటి దీని త్రోమల దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్ దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మాహాత్మ్యం అరవ వచనంగా వ్రాశారు అది వ్రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండటం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు బాగా స్వస్థత కుదరక ముందే భగవంతులు ఒకనాడు వారిని చూచి ఏమోయ్ మాహాత్మ్యం ఎంతవరకైంది అన్నారు భగవాను అసత్యం ఆడవల్లక ముగిసింది అన్నారు వారు తీసుకోరాలేదేమీ అని అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్నదని తీసుకోని రాలేదు అన్నారు ఓహో సరి సరి నా ఒళ్లు బాగుండకుంటే నాకేమీ దానిపాటు అది పడుతుంది నాకేమోయ్ నేను ఊరికినే ఉన్నానే తెస్తే దిద్దుతాను శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూచుకుంటారులే తీసుకురా అన్నారు భగవాన్ వారికి విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిలు కూడా దీపం పెట్టుకుని సరిచూచారు భగవాన్స్వస్థత ఆ పనిని రవంత కూడా అడ్డుకోలేదు భగవాన్ ఈ మధ్య అచ్చయ్య వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఆ సందర్భంలో తుండు గుడ్డ కథ వ్రాసారా అని రంగస్వామి అడిగాడు నిన్న ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇట్లా చెప్పారు నేను పచ్చయ్యమ్మన్ కోవలలో ఉండగా సుమారు నలభై ఏళ్లు కావచ్చు పంతొమ్మిది వందల ఆరులో అనుకుంటా ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటే నా వద్ద ఉండేది అసలే దాని అంతంత మాత్రం కదా రెండు నెలలయ్యేసరికి లెక్క లేనన్ని చిల్లులతో తయారైంది పళనిస్వామి ఊళ్ళో లేడు వంటా మొదలైన పనులన్నీ మనమే చూసుకోవలసి వచ్చింది ఆ చెయ్యి ఈ చెయ్యి తుడవటం వల్ల రంగున్ను ఎట్లా ఉండాలో అట్లా ఉన్నది కప్పుకుంటే పస బయటపడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాణ్ణి అదెట్లా ఉంటే మనకేమి మన పని గడిస్తే సరిపోయే స్నానం చేసినప్పుడు ఇట్లాగే తుడుచుకుని చాటుగా ఆరవేసుకుని రెండో తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను ఒక కడజాతి కొంట పిల్లవాడు ఒకనాడు అది దిలుపుతుంటే చూచి సామీ సామీ గవర్నరు కావాలట ఈ తుండు అడిగి తెమ్మన్నాడు సామి ఇయ్యండి బాగు అంటూ పరిహాసంగా చేతుం జాచాడు అమ్మా ఈ తుండా ఇవ్వను పోపో అన్నాను ఆ తుండు రాను రాను మరి వేయి తయారైతే శేషయ్య ఇత్యాదుల కంట పడుతుందేమో అని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవిల ప్రాకారంలో ఉన్న చెట్టు తొరలో దాచిపెడుతూ వచ్చాను ఒకనాడు నేనెక్కడికో వెళ్లినప్పుడు శేషయ్య వాళ్లు ఏదో వెతుకుతూ ఆ త్వరలో చెయ్యి పెట్టేసరికి తుండు దొరికింది దాని వాలకం చూచి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు ఏమయ్యా కథ అంటే అయ్యో వెయ్యి కంటలతో ఉన్న ఈ తుండుతోన స్వామి తడి ఆర్చుకోవడం మా భక్తి బండలుగాను ఇంతమాత్రం కనుక్కోలేకపోతుమే అని నొచ్చుకుని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది ఏమంటే నా కౌపీంగం చిరిగింది కావాలని ఎవరినీ అడగనాయే గుట్టు బయట పడకూడదు కుట్టుకుందామంటే సూదేది దారమేది కడకు సంపాదించి ఆ కౌపీంగంలోని నూలే మెలిపి ఆ ముళ్ళుకొక కంట చేసి దారం దూర్చి కుట్టి ఆ కుట్లు కనపడకుండా మడిచి ధరించేవాణ్ణి కాలం గడిచిపోయేది మనకేం కావాలి ఆ రోజులు అటువంటివి అన్నారు భగవాన్ ఇది చెప్పటం వారికైతే సహజంగానే ఉంది కాని విన్న మా మనస్సు విస్తుబోయింది ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురుగునారు పాట వ్రాసారట ముల్లుచేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిన్ని సహస్రాక్షుడు తుండుగా వచ్చి సేవించినట్టిన్ని ఓ వెంకటరమణ అని ఆ పాటభావం